ఇప్పుడు ఇందిరా ఒక ఆయన ఇందిరా వికాస పత్రాలు కొన్నారు రెండు లక్షలు ఇందిరా వికాస పత్రాలు కొన్నారు ఆరేళ్లకి నాలుగు లక్షలు అయింది నా ఆరేళ్ళు ఆరేళ్ళు పరుగులు పరుగులకి వస్తుంది ఆరేళ్ళు కాలం యొక్క వేగము కరాళ రంహస కాలశ్యాకట భయమును గొల్పే వేగంతో కాలం ప్రవహిస్తూ ఉంటుంది ఆరేళ్ళు ఎంత సపడుతుంది ఆరేళ్ళు సాలటై ఉంది డబుల్ అవుతుందని మీరు అనుకుంటాడు అది మహావేగంగా ఆరేళ్ళు పూర్తయిపోయి ఆ పోస్టల్ ఏజెంట్ వచ్చేస్తాడు ఏమన్నా మీ ఇందిరా వికాస పత్రాలు డబ్బులు అయిపోయాయి వీడిపోతే ఆ డబ్బులు తీసుకుని ఏదైనా దానం ధర్మం కడుపుకు తిన్నా ఏదైనా చేస్తాడు ఆ మళ్ళీ ఇంకొక కాగితం మీద సంతకం పెట్టేసి ఇచ్చేస్తాడు వాడికి ఈ పాత కాగితాలు ఆర డొన్లు ఉంటాయి రెండు లక్షలు ఉంటే నాలుగు కాగితాలు ఉంటాయి ఈ నాలుగు కాగితాలు మళ్ళీ కొత్త అప్లికేషన్ ఫారం ఆయనే ఏజెంటే పట్టుకొస్తాడు దాని మీద మొత్తం ఈ సంతకాలు పెట్టి మళ్ళీ ఆయన ఇచ్చేస్తే ఈసారి నాలుగు లక్షలకి ఎనిమిది కాగితాలు తీసుకొచ్చి మళ్ళీ ఈ కాగితాలతో మళ్ళీ పెట్లు పెట్టేసుకుంటాడు వీడు సైకలాజికల్గా డబ్బు మీద డిపెండ్ అయ్యాడు తప్ప ఆ డబ్బు వీడి జీవితంలో అది ఎప్పుడూ వినియోగానికి రాదు నేను చూశాను అలాగా ఒక ఆయన పోయినప్పుడు ఆయన పెట్టి వేడా తీసి చూస్తే దాంట్లో ఇన్ని ఇందిరా వికాస పత్రాలు కట్టడం కనపడ్డాయి వీళ్ళు ఆశ్చర్యపోయారు ఇప్పుడు వీళ్ళేమిటి లీగల్ హెయిత్ సర్టిఫికెట్స్ ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు ఇంకా పదకొండు రోజులు అవ్వకుండానే కాబట్టి సంసారం ఇలాపోతూ ఉంటుంది సైకలాజికల్గా మీ భరోసా డబ్బు మీద పెట్టుకుంటే మీకు భక్తి యొక్క రహస్యం అనుభవానికి రాలేదు భక్తి తత్వము తెలియలేదు ఇంకొకటి చెప్తాను పెద్ద వయస్సులో మాకు చేదోడు వాదోడుగా ఎవరు ఉంటారు ఇది తేల్చండి మీరు దీనికి భరోసా ఏమిటి అంటే ఎవరు కొడుకు కోళ్ళు మనవడు ఉంటారు దశరథ మహారాజు గారికి ఉన్నాడా అలాగా దశరథ మహారాజు గారికి ఉన్నారా వసుదేవుడికి ఉన్నాడా శ్రీకృష్ణుడు వసుదేవుడికి దేవతికి మనం మన తల్లిదండ్రులకు ఉన్నామా ఇదంతా కూడా ఆ విలాస మనిషి ఆ బంధంలో ఉంటాడు మనకి రోగం వచ్చినప్పుడు ఎవళ్ళైనా వేడి కాచేవడానికి కాచివ్వడానికి తోడు ఉండాలి అదే కదా గోలా తీరా ఇది ఎలా ఉంటుందంటే మనం తోడంతా ఏర్పాటు చేసుకుని ఉన్నప్పుడు తీరా రోగం వచ్చే టైంకి ఎక్కడికో పోతారు వాళ్ళు సినిమాకో పోతారు అప్పుడు వీడికి ఎవరో దారిని పోయే దానయ్యే వీడికి వేడి నీళ్లు కాచేస్తారు దేర్ ఆర్ సమ్ ప్రాక్టికల్ పాయింట్స్ దే ప్రాక్టికల్ ఇష్యూస్ ఆర్ ద బట్ సో ప్రాక్టికల్ డీటెయిల్స్ హ్యావ్ టు బీ వర్క్డౌట్ ఇన్ ఏ ప్రాక్టికల్ వే ఆ సందర్భాన్ని బట్టి మనం రెస్పాన్సెస్ ఉంటాయి మిమ్మల్ని భగవంతుడు ఏ పరిస్థితిలో కూర్చోబెడతాడో దానికి తగ్గ రెస్పాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి నాకోసారి కళ్ళు తిరిగాయి నేను నా కాల మీద నేను నిలబడలేకపోయాను కళ్ళు తిరిగాయి ఎవరైనా చేపట్టుకుని ఒకప్పు మంచినీళ్ళు ఇస్తే బాగుంటుందో అని నేను అనుకున్నా అప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసిన విమానంలో ముప్పై ఎనిమిది వేల అడుగులు ఎత్తునున్నా అప్పుడు నా కష్టం చూసే ఆ ఎయిర్ హోర్ ఇలా ఇలా ఇలా అన్నా అది కూడా కష్టంతో అన్నా అవి తిరిగిపోతున్నాయి చక్కర్ అంటే ఆవిడ వచ్చింది ఆర్ యూ హ్యావింగ్ ట్రబుల్ అంటే ఎస్ వాట్ ఈజ్ ది ట్రబుల్ అంటే ఐఎమ్ అబౌట్ టు వామిట్ ఐఎమ్ సివియర్ డిస్ట్రెస్ అని అంత మాత్రం ఇంగ్లీష్ మాట్లాడగలిగాను మాట్లాడేసి ఇంకా అలా కూర్చో అలా కూర్చుని పోయాడు అప్పుడు బాత్రూంలోకి వెళ్ళి వామిట్ అయితే ఆవిడ ఏం చేసిందంటే ఇగో ఈ బాత్రూము ఇట్ ఈజ్ అలాటెడ్ టు యూ అని దాన్ని బోర్డు పెట్టేసింది రెండు బాత్రూములు ఉన్నాయి అక్కడ ఇది నీది సో యూ యూ స్టే విత్ ఇట్ వీ డోంట్ డిస్టర్బ్ ఆ తర్వాత వామిట్ అంతా అయిన తర్వాత వీ వాంట్ సమ్ హార్ట్ వామ్ వాటర్ అని అడిగింది ఎస్ అన్న ఇచ్చింది అదంతా అయిన డూ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని అడిగింది ఎస్ ఐ వాంట్ ఏ కప్ ఆఫ్ కాఫీ అది కూడా తీసుకొచ్చిచ్చింది ఇప్పుడు చెప్పండి కూతురన్నా ఆవిడే కొడుకున్నాడు ఆ సమయానికి ఇట్ వర్క్స్ లైక్ దట్ కాబట్టి కొడుకుని కోడలను ఇప్పుడు మనం ఏం పరాధీనం పరాధం చేయకలేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోకలేదు ఎక్కడున్నవాళ్ళు అక్కడ ఉండడమే ఫిజికల్గా చేయాల్సిందేమీ ఉండదు కానీ మానసికంగా కొడుకు కోడలు నన్ను కాపాడుతారు అని అనుకుంటే వాడు పొరపాటు చేసేవి జీవితంలో దానివల్ల ఏమవుతుందంటే హీ బికమ్స్ ఏ సైకలాజికల్ బర్డెన్ టు దెమ్ అండ్ దెన్ దే బికమ్ సైకలాజికల్ బర్డన్ టు హిమ్ బికాజ్ హీ సైకలాజికల్లీ డిపెండెంట్ అపాన్ దెమ్ దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ ఫర్ దెమ్ అండ్ దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ ఫర్ హిమ్ దట్ ఈ అది జీవించవలసిన విధానం అది కాదు జీవించవలసిన విధానం ఏమిటంటే ఈశ్వరుల మీద భరోసా పెట్టి జీవించడం కొడుకు కోళ్ళు ఉంటే ఉంటారు వాళ్ళు దగ్గర ఉండొచ్చు దూరంగా ఉండొచ్చు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ భరోసా ఎక్కడ ఫిజికల్గా ఉండదేమీ దీని ఫిజికల్గా డిస్కస్ చేసి ఇది ఏముండదు ఒక్కొక్కళ్ళ సందర్భం ఒక్కొక్కలా ఉంటుంది ఫిజికల్గా ఒకళ్ళకి కొడుకు కోళ్ళు పక్కనే ఉంటారు కొడుకు కొళ్ళు వెయ్యి మైండ్ దూరంలో ఉంటారు ఫిజికల్ పాయింట్ కాదు భరోసా దట్ సైకలాజికల్ డిపెండెన్స్ ఎక్కడ అంటే నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు నేను నా భరోసా ఆ ఈశ్వరుని చెంది ధనం ఉండి చోట ధనం ఉంటుంది కొడుకు కోళ్ళు ఉండి చోట వాళ్ళు ఉంటారు ఓ సందర్భంలో వాళ్ళు ఉపకారం చేసి అవకాశం ఉంటే చేస్తారు వాళ్ళు మంచి వాళ్ళే ఎంతో చేయకపోవడానికే ఉంది వాళ్ళే శత్రువు లేం కాదు ఎవళ్ళు శత్రువు కాదు శత్రువు అనేవాడు ఎవడూ లేడు ఓ ఫిలాసఫర్ అన్నాడు నాకున్న శత్రువు నేను గుర్తుపట్టాను అది నేనే అని అన్నాడు కాబట్టి నువ్వే నీకు శత్రువు ఇంకెవళ్ళు పైవాడెవడో శత్రువు కాదు శత్రువు అనేవాడు ఎవడూ లేడు ఈ హోల్ ప్రాబ్లం కమ్స్ వెన్ యూ ట్రై టు డిపెండ్ సైకలాజికల్లీ అన్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ వైఫర్స వైఫే కాలం కల్లా ఇట్ వి ది సేమ్ ఫర్ ది వైఫ్ టు వర్డ్స్ హస్బెండ్ ఫ్రీడమ్ వచ్చేసేయాలి ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందంటే వెన్న మన భరోసా అంతా కూడా ఈశ్వరణీయే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అరే ఈశ్వరుడు ఎక్కడ లేడని అడగాడు విశ్వరూపుడై ఉన్నాడు మీ హృదయంలో ప్రాణశక్తి రూపంగా స్పందిస్తూ ఉన్నాడు మాట వెనకాల వాక్శక్తి రూపంగా ఉన్నాడు గాలి వీచినప్పుడు ఆ గాలి రూపంగా ఉన్నాడు ఆకలి వేసినప్పుడు మీకు భోజనం లభించిందా లేదా దాహం వేసినప్పుడు నీరు లభించిందా లేదా రోగం వచ్చినప్పుడు మందు లభించిందా లేదా All these things happened a thousand times, and again they will happen another thousand times. Because given on time, then there is a mission of ionization as the responsibility of the human. To a Act of alienization as the human lives, it appears as the Naish государ beset. So, because that's the challenge, ఈశ్వరునియందు తప్ప ఇతరమునందు భరోసా లేకుండా దిలాస భరోసా అని ఇలాంటి పదాలు ఆడతారు అది దీన్ని నమ్మకం అని నేను అన్నా ఇట్ ఈజ్ నాట్ బిలీఫ్ సిస్టమ్ ఇట్ ఈజ్ నాట్ ఎ బిలీఫ్ ఇట్ ఈజ్ ఎ విషన్ అది జాగ్రత్తగా కల్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అది అలా సడన్గా ఒక్కసారిగా డిసైండ్ అయిపోతుంది జాగ్రత్తగా కల్టివేట్ చేసుకోవాలి జీవితాన్ని పరిశీలించాలి ఇతరుల మీద సైకలాజికల్గా డిపెండ్ అవ్వడం మానేసేయాలి వీలైనంతలో ఇండిపెండెంట్గా ఉండాలి ఇతరుల మీద సైకలాజికల్గా డిపెండ్ అవ్వకూడదు ఇతరులను ప్రేమించాలి నో కంప్లైంట్స్ సెగ్నెస్ తెలియబడి యంగ్స్టర్స్ని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయకూడదు నేను నిన్ను పెంచి పోషించాను దట్ ఈజ్ కాల్డ్ ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయకూడదు neither i can nourish nor god can nourish you are not obligated to me you are free and you give freedom to him i become free such swami ji wo maata chitto untaru tala gopa maata wo sutram giddha you get freedom only to the extent you give it to others the others are free dana antri bhadars are not free vallaki nenu freedom ivakapothe naaku freedom undadu ipudu koduku meedilo ki velle appudu nattu cheppi vellali ani meedu annadu konni ante artham enti meedu vallaki freedom ivakaledu kabatti veedu veedu bound aipothadu veediki freedom undadu endukante vadu velthunnapudu cheppi velthunnada ledha ee roju vaaroju check chesthukuntadu there is no freedom vallaki undadu veediki undadu kabatti ఆ పేరెంట్హుడ్లో ఒక సెటిల్ అయిపోకూడదు ఐఎమ్ ఏ పేరెంట్ అనే మోడ్ ఉంటుంది ఆ మోడ్లో సెటిల్ అయిపోకూడదు ఐఎమ్ ఏ డివోటీ ఆఫ్ ఈశ్వర అనే మోడ్లో సెటిల్ అయిపోవాలి నేను భక్తులను అనే మోడ్లో సెటిల్ అయిపోవాలి తప్ప నేను పేరెంట్ని తండ్రిని అనే మోడ్లో సెటిల్ అవ్వకూడదు అలా సెటిల్ అయితే అది తండ్రికి సుఖం లేదు కొడుకుకి సుఖం లేదు ఇమోషనల్లీ డిస్టర్బ్డ్ సిచ్యువేషన్లోనే బతుకుతా బతకాల్సి వస్తుంది కుర్రాలదే ఉంది వాళ్ళు యంగ్ పీపుల్ ఉంటారు వాళ్ళు దే కెన్ హ్యాండిల్ ఇమోషనల్ ఫీవల్స్ మనం పెద్ద వయసులో ఉన్న వాళ్ళము ఆ ఇమోషన్స్లో చాలా డిస్టర్బ్ అయిపోతాం రాత్రి నిద్ర పట్టగా పోగలేము నీరసంగా ఇలా అయిపోతాం ఫ్రీడమ్ ఉండదు కాబట్టి వీ హ్యావ్ టు సెటిల్ ఇన్ ఏ సైకలాజికల్ మోడ్ ఆ భావన ఆ భావనాత్మకమైన ఒక స్థితి ఆ స్థితిలో సెటిల్ అయిపోవాలి అదేమిటంటే Entire, ఎంటైర్ సర ఎంటైర్లీ డిపెండెంట్ సైకలాజికల్లీ డిపెండెంట్ Ishwara. ఈశ్వర్ అయిన అండ్ నథింగ్ అదర్ దాన్ ఈశ్వర్ ఈశ్వరుడి మీద మీరు సైకలాజికల్గా డిపెండెంట్ అయినప్పుడు అది అసలు డిపెండెన్సే It ఇట్ ఈజ్ నాట్ డిపెండెన్స్ ఇట్ బికమ్స్ ఫ్రీడమ్ సో యూఆర్ ఫ్రీ నాట్ దట్ ఈస్ ఫ్రీడమ్ చూడండి భక్తి భక్తి అని చెప్పేసి అల్లరి చేస్తే అది భక్తి అయిపోతుందా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మీరు మైక్ పెట్టేసి భక్తి చేసేస్తూ పెద్ద పెద్ద కీర్తనలు పాడేశారనుకోండి చుట్టుపక్కల ఎవరికైతే నిద్రపోవడానికి మీరు లేకుండా అది భక్తి కాదు అది వయలెన్స్ అది ఇట్ ఈజ్ వయలెన్స్ హింస భక్తి ఎలా అవుతుంది ఇట్ ఈజ్ వైలెన్స్ అగినస్ అదర్స్ కాబట్టి భక్తి అని అల్లరి చేస్తే భక్తి అవుతుందా అది భక్తి అవదు సో ఇప్పుడు మహాత్ముడు అన్నాడు పాశ్చాత్య ఓ సై ఓ ఒక సైకాట్రిస్ట్ ఒకతను పాశ్చాత్య దేశంలో అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో సైకాట్రిస్టు సైకియాట్రీ కాన్ఫరెన్స్లో చెప్పాడు ఇఫ్ యూ గో టు సైకాట్రిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆ మెంటల్ అసైలమ్స్లోకి మీరు వెళ్ళి పరీక్ష చేసినట్లయితే ఎంతోమంది మెంటల్ అసైలమ్స్లో ఉన్నవాళ్ళు దే ఆర్ వెరీ హెల్దీ పీపుల్ దే నీడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు ది మెంటల్ అసైలమ్స్ వాళ్ళు సమాజ జీవనాన్ని గడపాల్సిన వాళ్ళు ఇట్స్ అన్ఫార్చునేట్ వాళ్ళు మెంటల్ అసైలెన్స్లో బంధింపబడి ఉన్నారు అని ఒక సైకాలజీ కాన్ఫరెన్స్లో ఓ సైకాట్రిస్ట్ చెప్పాడు ఎక్కడ లండన్లోనో అక్కడ అప్పుడు ఈ డిస్కషన్ నేను చదివాను అప్పుడు ఈ మన ఇండియన్ సైకాట్రిస్ట్ ఒకడు అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అతను చెప్పాడు వెస్ట్లో మెంటల్ అసైలమ్స్లో హెల్దీ పీపుల్ మెంటల్ అసైలమ్స్లో బందీ బందీలు అయిపోయి ఉండిపోయారు అక్కడ మగ్గిపోతున్నారు అని మీరు అన్నారు మా భారతదేశానికి వచ్చినట్లయితే మెంటల్ అసైలమ్స్లో ఉన్న వాళ్ళందరూ సమా సమాజంలో ఈ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మెంటల్ అసైలమ్లో ఉన్న వాళ్ళ ఉండాల్సిన వాళ్ళందరూ సమాజంలో ఫ్రీగా తిరిగి వస్తున్నారు అని చెప్పి ఎవళ్ళండి వాళ్ళు మెంటల్ అసైలమ్స్లో ఉన్నవాళ్ళు సమాజంలో ఫ్రీగా తిరిగి వస్తున్నారు ఎవళ్ళండి వాళ్ళు భక్తి పేరిట అల్లరి చేసి వాళ్ళందరూ కూడా అలా ఫ్రీగా తిరిగి వస్తున్నారు వీళ్ళందరూ వెంటనే సైరంస్లో ఉండాల్సిన వాళ్ళు అని చెప్పాడు ఆయన సైకాట్రీ కాన్ఫరెన్స్లో కాబట్టి భక్తి అనేది అది దాన్ని ఒక అల్లరి చేయడానికి గడబిడ చేయటానికి సమాజంలో ఇతరులను డిస్టర్బ్ చేయటానికి దానికి భక్తిని సాధనంగా వాడుకోవడం ఇట్ ఈస్ మ్యాడ్నెస్ There is no wisdom in it. Kabat, even in Japan, that bharosa, that is something which you feel within you. Something which is your own. Something which you see within yourself. Adi bhakti. Adi bhakti. Ananya bhakti. Vedigalado. Dhani vallana, ego vishmarupu da nainanannu, nivu darshan sa galguta hu. Aham, evang vidhwar jyona. ఇంకా సందేహం ఏమున్నది అటువంటి భక్తి కనుక మనస్సులో వీడికి సెటిల్ అయిపోతే వీడికి ప్రతి అడుగులోనూ ఆ ఈశ్వరుని యొక్క విభూతే దర్శనం ఇస్తుంది వాడికి కా వాడికి కాఫీ కావాలనుకున్నప్పుడు ఎవరో కాఫీ తీసుకొచ్చి ఇస్తారు ఆ కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన వాడు వాడు యంగ్ మ్యాన్ అయితే వాడే కొడుకు యంగ్ లేడీ అయినట్లయితే వాడే ఆమెయే కుమార్తె ఓల్డ్ లేడీ అయినట్లయితే ఆమెయే తల్లి ఓల్డ్ మ్యాన్ అయినట్లయితే అతనే తండ్రి దెర్ ఈజ్ నో ఇష్యూ ఎట్ ఆల్ సో ఆ రకంగా ఆ విశ్వరూపుడైన ఈశ్వరుడు వాడికి అనుభవానికి వస్తూ ఉంటాడు ఇటువంటి భక్తి కలవాడికి అలా అర్థం చేసుకోవాలి అంతేగాని ఆ ఈశ్వరుడు వచ్చేసి ఇటో ఇరవై తలకాయలు అటో అరవై తలకాయలు పెట్టేసుకొని అలా నిలబడతాడని అలాగే కాదు దట్ ఈజ్ నాట్ ది వే టు లుకేట్ ఇట్ దాన్ని సినిమాటోగ్రాఫిక్ ట్రిక్ ఫోటోగ్రఫీకి సబ్జెక్ట్గా దాన్ని చూడకూడదు ఇది నాట్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఎ ట్రిక్ ఫోటోగ్రఫీ విశ్వరూపం అంటే అన్ని రకాల పశువుల ముఖాలు ఎక్కువ మేకముఖం ఏనుగుముఖం అన్ని అన్ని ముఖాలు వరుస పెట్టి ఇటు అటు పెట్టేసి అది విశ్వ ఇట్స్ నాట్ లైక్ దాట్ ఈవెన్ ఇఫ్ యు సీ సంథింగ్ లైక్ దట్ దట్ ఓన్లీ మీన్స్ నీకు సమాజంలో ఎక్కడ ఏ పశువు కనపడ్డా అది విశ్వరూపమే అని అలాగా దాన్ని అర్థం చేసుకోవాల్సి మంచిది అటువంటి భక్తి చేత నేను విశ్వరూపుడుగా ఆ ద్రష్టుంచ దర్శించుటకు శక్యుడను జ్ఞాతుంచ తెలియుటకు శక్యుడను చూడండి ఇక్కడ భక్తికి జ్ఞానానికి అసలు మీరు విడదీయడానికి వీలు లేని విధంగా పెనవేసుకుని ఉన్నాయి ద్రష్టుం సో అంతేకాకుండా తత్వేన ప్రవేశం తత్వేన ప్రవేశం చూడండి తత్వేన ప్రవేశుం అంటే ఆ తత్వముగా తత్వేనంటే ఇతంభూత లక్షణే తృతీయ వీడు తత్వం అయిపోవాలి మీరు తత్వం ఆ భక్తి ద్వారా ఒక తత్వం అయిపోయి ఆ తత్వం అయిపోతే ఆ ప్రవేశం అంటే కలిసిపోవుంటా నది సముద్రంలో కలిసిపోతుంది అలా కలిసిపోవుంటా నేను చెప్పాను ఇందాక మీకు తన హెడ్ని సమర్పించే తత్వం అయిపోవాలి మనిషి తత్వమై జీవించాలి తత్వము అంటే ఏమిటి ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి ఎలా మనిషి ఉండగానే ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ ఉంటుంది ఫిజికల్ డైమెన్షన్ ఉంటుంది దేహం ఉంటుంది దానికి కొంత బరువు ఉంటుంది ఓ పరిమాణం ఉంటుంది ఒక ఒడ్డు పొడుగు ఉంటాయి కొంచెం పైన కింద సన్నగాను మధ్యలో కొంచెం పెద్దది కాదు పాటు ఆ ఎక్కడ ఆ ఫిజికల్ డైమెన్షన్ దానికి ఏవో కొన్ని రోగాలు వచ్చి ఉంటాయి ఏమో ట్యాబ్లెట్లో అవి దింగితూ ఉండాలి దాన్ని దానికి ఆహారం సమర్థిస్తూ ఉండాలి ఆ ఫిజికల్ డైమెన్షన్ ఆ ఫిజికల్ డైమెన్షన్లో అనేక ఆస్పెక్ట్స్ ఉంటాయి దట్ ఈజ్ ఓన్లీ వన్ డైమెన్షన్ దెన్ దేర్ ఈజ్ సైకలాజికల్ డైమెన్షన్ ఇన్నర్ డైమెన్షన్ ఒకటి ఉంటుంది సైకలాజికల్ డైమెన్షన్ అంటే మనస్సు సుఖము దుఃఖము గతము భవిష్యత్తు గతకాలీనమైన స్మృతులు కొన్ని మధురంగా ఉంటాయి కొన్ని కటువుగా ఉంటాయి చేదుగా ఉంటాయి ఏవో స్మృతులు నేను ఇది నేను అదేనే అధ్యారోపములు అధ్యాసలు అవన్నీ సైకలాజికల్ డైమెన్షన్ భవిష్యత్తు స్వర్గానికి వెళ్ళాలి నరకానికి పోతానేమో ఇదంతా సైకలాజికల్ డైమెన్షన్ పుణ్యం పాపం అంత అది సెకండ్ డైమెన్షన్ బట్ అది కూడా తత్వం కాదు ఇంకా తత్వం అంటే ఏంటి దెర్ ఈజ్ అ డైమెన్షన్ అబవ్ ది స్టూ బియాండ్ ది స్టూ ఆర్ డీపర్ దాన్ తీసుకు మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇంకేదో వర్ణన బియాండ్ అంటే అలాగేదో ఫిజికల్గా మెట్లు కింద పెట్టేమనో లేకపోతే డీపర్ అంటే అడుగును ఎక్కడో చెల్లు కింద తీసి పెట్టేమనో కాదు ఒక డైమెన్షన్ ఉంది ఈ రెండింటితోటి అయిపోలేదు ఆ డైమెన్షన్ స్పిరిచువల్ డైమెన్షన్ అంటారు అంటే అవిజ్ఞాన రూపంగా ఉండడం చిద్రూపంగా ఉండడం ఈ చిద్రూపంగా ఉండడం అనేది ఎలాగా ఎలా వస్తుందంటే తాను ఆకాశము నిర్వికారమైన ఆకాశానికి ఏ ఉండవు అలాగా ఆకాశము నిర్వికారమైన చిద్రూపుడుగా ఉండిపోతాడు చిన్మయ సత్ లాగా తన తనకు తాను చిన్మయ సత్గా అనుభవానికి వస్తాడు చిన్మయ సత్ అంటే చైతన్యపూర్ణమైన ఉండడం ఉనికి సత్త చైతన్యపూర్ణమైన సత్త ఆ విధంగా తనను తాను తన నిష్ట ఆత్మనిష్ఠుడై ఉంటాడు తాను తానుగా ఉంటాడు అది తన తానుగా అలా ఉంటాడు అదే తాను జగత్తుని ఫేస్ చేసేప్పుడు ఇది మనస్సుని ఫేస్ చేస్తాడు దేహాన్ని ఫేస్ చేస్తాడు జగత్తును ఫేస్ చేస్తాడు హీజ్ ఫేసింగ్ ఆల్ ది త్రీ మైండ్ సైకలాజికల్ డైమెన్షన్ ఫిజికల్ డైమెన్షన్ అండ్ ద యూనివర్స్ విచ్ కంటైన్స్ దీస్ డైమెన్షన్స్ ఇదంతా ఫేస్ చేసేప్పుడు హీ రిమైన్స్ యాజ్ ఏ విట్నెసింగ్ అవేర్నెస్ సాక్షి భావంలో ఉంటాడు సాక్ష్యము ఎదురుకుండా ఉండేటువంటి సాక్ష్యము విత్ రిఫరెన్స్ టు సాక్ష్యము సాక్షిగా ఉంటాడు కానీ తన ఎందు తాను చిన్మయ సద్రూపుడుగా ఉంటాడు అది స్పిరిచువల్ డైమెన్షన్ ఆ స్పిరిచువల్ డైమెన్షన్ అని పట్టుకోవాలి దాన్ని తత్వము ఆ స్పిరిచువల్ డైమెన్షన్గా నీవు అవ్వాలి తత్వేనా అంటే తత్వరూపుడుగా దాని ఇత్ంభూత రక్షణే తృతీయ తృతీయ ఇలా అయిపోవాలి ఆ చిన్మయ సద్రూపుడుగా నిలిచి ఉండాలి విత్ రిఫరెన్స్ టు ద జగత్ విత్ రిఫరెన్స్ టు జగత్ అండ్ బాడీ మైండ్ దానికి సంబంధించినప్పుడు దాని అపేక్షయ ఒక సాక్షి భావంలో ఉంటుంది సాక్షి అంటే ఏమిటి సాక్షి అంటే అది కూడా తెలియాలి సాక్షి అంటే ఎదురుకుండా ఉన్నదాని యాక్సెప్ట్ చేస్తే సాక్షి యాక్సెప్టెన్స్ ఇప్పుడు చూడండి రెండున్నాయి ఉన్నదాన్ని స్వీకరించుతారు లేదా ఇది ఇలా ఉండాలి అని ఒక డిమాండ్ పెట్టుతా డిమాండింగ్ వర్సెస్ యాక్సెప్టింగ్ రెండు ఉంటాయి ఎప్పుడు కూడా యాక్సెప్టింగ్ అంటే యు యాక్సెప్ట్ వాట్ ఈజ్ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎప్పుడు యాక్సెప్టింగ్ అంటే వాట్ ఈజ్ వర్తమానము విద్యమానము యు హై సుకో స్వీకార్ కట్టే ఉన్నదాని స్వీకరిస్తారు డిమాండింగ్ ఉందనుకోండి లేనిదాని డిమాండ్ చేస్తారు ఉన్నదాన్ని డిమాండ్ చేయదు లేని దానిని యాక్సెప్ట్ చేయదు జో హై సో హై అని స్వీకరిస్తారు జో నహీ హై దాని డిమాండ్ పెడతాడు ఈ సాక్షిభావం అనేది ఎలా ఉంటుందంటే దాంట్లో డిమాండ్ ఏమీ ఉండదు దర్ ఇస్ నో డిమాండ్ డిమాండ్ చేస్తే సాక్షిభావం కాదు Sakshivahava accept and so on. And they are going to say, what is, you are with what is, that is Sakshivahava mantra. When you are not with what is, then you are demanding something. Kabatti, if demand is said to you, Sukhalukkha mula dvandvallu kutthumittu laadukwa untaadu. Unnadalami accept is said to you, వాడికి సుఖము దుఃఖము ఆ మధ్యన ఉండే బ్యారియర్ కూడా పోతుంది కొంతకాలానికి ఏమవుతుందంటే అటువంటి సమత్వం వచ్చేస్తుంది సమత్వం వచ్చేస్తే సుఖానికి దుఃఖానికి మధ్య నుండే తేడా లేకుండా పోతుంది ఒకడు అనుకుంటాడు పెళ్ళి అయితే సుఖం ఇంకొకడు అనుకుంటాడు పెళ్ళి కాకుంటే సుఖం ఇంకొకడు అనుకుంటాడు వీడనుకుంటాడు దీంట్లో సుఖము దుఃఖము అన్నానికి ఏదీ లేదని వీడనుకుంటాడు ఎందుకంటే వీటిని సుఖ దుఃఖాల మధ్యన ఉండే విభాగము చెరిగిపోతుంది అంత సమత్వం వచ్చేస్తుంది దె గట్ దె గట్ బుల్డోస్డ్ దె గట్ ఈక్వలైజ్డ్ ఈక్వలైజ్ అయిపోతాయి ఇప్పుడు వర్షం పడితే సుఖం అవ్వడం అనుకుంటాడు ఎండ కాస్తే సుఖాన్నికూడనుకుంటాడు వీడు దీన్ని శుభం అనుకోడు దాన్ని సుఖం అనుకోడు దీన్ని దుఃఖం అనుకోడు దాన్ని దుఃఖం అనుకోడు సుఖము దుఃఖము అనే మాటకి అర్థం లేకుండా తయారవుతుంది ఏది సుఖము ఏది దుఃఖమో వాడికి తెలియకుండా పోతుంది ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాం రైలు వస్తే సుఖమా రైలు క్యాన్సిల్ అయితే సుఖమా ఏమో దోనో సుఖ హోసక్తాహా దోనో దుఃఖం హోసక్తాహా కాబట్టి సుఖ దుఃఖముల నిర్వచనాలన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి సమత్వంలో పడిపోతాడు అది సమత్వం ఈక్వారిమిటీ కానీ వితిన్ సాక్షి భావంలో ఉండిపోతాడు బాహ్యము నన్ను వ్యవహరించేటప్పుడు సమత్వంగా వ్యవహరిస్తాడు తన యందు సాక్షిగా ఉండిపోతాడు నో డిమాండ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అలా ఉండిపోతాడు అది ఇది లోక వ్యవహారంలో తత్వమునందు నిష్ఠి పరినిష్ఠితుడై ఉండుత తత్వంలో నిలిచి ఉండుత లోక వ్యవహారంలో లోక వ్యవహారం లేనప్పుడు తాను చిన్మయ సద్రూపుడుగా ఉండిపోతాడు ఈ తత్వ రూపుడుగా వీడు వీడు ఈశ్వరుల్లో మెర్జేపోతాడు తత్వేన ప్రవేశం భక్తి యొక్క మహిమ అది అది భక్తి అంటే భక్తి పేరుతో సమాజంలో ఉండేటువంటి అల్లరి చూస్తే ఆశ్చర్యం వస్తుంది భక్తి పేరుతో ఇప్పుడు ఓ మహాత్ములు అన్నారు పండండి ఏదో పేరుతో భక్తి చేస్తున్నారు కదా ఏదో రూపం అదో పట్టుకుని దాని చుట్టూ వాళ్ళది కొంత కొంత కొంత గడబిడి చేస్తా కొంత హడావిడి చేస్తా ఏదో పేరుతో భక్తి చేస్తున్నారు కదా మంచిదే కదా అని ఒక మహాత్ముడు అప్పుడు ఇంకో మహాత్ముడు మంచిదేనాయా నేనేం అదనటం లేదు కానీ పెర్మనెంట్గా చిల్డ్రన్గానే ఉండిపోతారా ఇంకా ఎదుగుదల ఏమి ఉండదా ఇంక ఇంతేనా కాలం అలాగే ఉండిపోవాలి అదేనా భక్తి అంటే అని ఆయన కోపం అన్నాడు కాబట్టి దెర్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ బోత్ ఇంకా ఇంకా భక్తి అంటే ఇంకా ఎదుగుదల ఉండదు అక్కడే ఉండిపోవడం అంటే దేవుడు అలా ఉంటాడు నేను ఇక్కడ ఉంటాను పూజ చేస్తే నా కోరికలు తీరుస్తాడు ఇంక ఇంతే వీడు బతుకంతా ఇంతేనా ఇంకా దెర్ ఇస్ నో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ దేదా అదే నా భక్తి దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ పోల ఏదో పేరుతో భక్తి చేస్తున్నాడు మంచిది ఏదో పేరుతో భక్తి చేస్తున్నాడు కానీ ఇంకా పెర్మనెంట్గా ఇంకా అలాగే ఉండిపోతాడంటే అది కూడా శోభ కాదు సో అది ఆ విశ్వ నమ్మకం గ్రుడ్డి నమ్మకం అంటారు చూసారా దానికి ఒక టెరిఫిక్ ఫోర్స్ ఉంటుంది ఆ క్రెడ్యులిటీ అంటారు క్రెడ్యులిటీ దానికి ఫోర్స్ ఉంటుంది ఆ ఫోర్స్ అన్ని సందర్భాల్లో మంచిది కాదు ఆ ఫోర్స్ ఎనీవే నేను ఎవరో సంమెంట్స్ ఏవో పాస్ చేశాను బట్ ద పాయింట్ ఈజ్ అనన్యమైన భక్తితోటి ఆ తత్వముగా తాను తయారైపోయి తాను దాని శరీరంగా వర్ణించాను బ్రహ్మశరీరము అన్నారు ముండకోపనిషత్తు చిట్టుచిగున్న భాష్యకారులు ఉన్నారు నువ్వు మధ్యామాంసమయ శరీరుడుగా జీవితాన్ని ఆరంభిస్తావు జీవితంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ మధ్యామాంసాలు వెనక్కిపోతాయి ఒక మానసిక శరీరుడుగా వీడు నిర్మాణం అవుతాడు ఒక ఒక ప్రేమికుడనో లేకపోతే ఒక భర్తనో ఒక సైకలాజికల్ శరీరంలో బతికిస్తూ ఉంటాడు ఎ స్టేజ్ షుడ్ కమ్ నువ్వు బ్రహ్మశరీరుడు అయిపోవాలి అంటే ఆ బ్రహ్మయ్యే అదే నేను ఇప్పుడు మీకు తత్వము అనే పదం ద్వారా వ్యాఖ్యానించాను ఆ విధంగా వీడు భక్తి ఆ స్థితికి తీసుకుపోయినప్పుడు ప్రవేశుం నది సముద్రంలో ప్రవేశం వీడు ఆ కలిసిపోతాడు ప్రవేశుంచ ఇంత పని చేయడానికి అనన్యభక్తి దారి తీస్తుంది అనన్యభక్తి ఇస్తే ఎక్స్ప్రెస్ వే కూర్చివెళ్తే క్యూ ఆల్ ది వే వార్షికార్లు ఏమైనా తరుగుతుంది అనన్యభక్తి సర్వైరపి కరణై వాసుదేవాదన్యత్ నభ్యతే య అనన్యభక్తి నేను అంతా చెప్పేశాను ఇంకా అనన్యభక్తి గురించి చెప్పాల్సిందేం లేదనుకున్నా కానీ ఉంది శంకరులు దాన్ని దానికో ఇంకో కొత్త శోభను తీసుకొచ్చారు ఆయన ఏమంటున్నారంటే చూడు నిన్ను వాసుదేవుడు ఈశ్వరుణ్ణి ముందు వాసుదేవుడుగా గుర్తించాలి ఈ వాసుదేవ అనే పదము ఈ భగవద్గీతలో చాలా ప్రముఖమైన పదం వాసుదేవ అంటే వాసుదేవస్య అపత్యం అని కాదు వసుదేవుడు కొడుకు దేవకు కొడుకు అని మళ్ళీ అలా ఫిజికలైజ్ చేసి పెట్టడం కాదు ఆ సందర్భం వేరు వాసుదేవ అంటే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ భగవద్గీతని ఇట్ ఈజ్ ఇట్సోల్ మెక్సికన్ అంటారు మీకు వాసుదేవ శబ్దానికి అర్థం కావాలంటే భగవద్గీతలోనే చెప్తారు అర్థం లాంటి ఏమని సర్వం వాసుదేవ సర్వం అది వాసుదేవ అర్థం అంతేకాని వసుదేవస్థాపతి మనం మీరు పాలిని పట్టుకుని అవుతాం వసుదేవ అంటే వాసు అసౌదేవశ్చ ఇది వసులో ఆదివృద్ధి వచ్చి వాసు కాదు ఇది వాసు దేవ వాసు అంటే సర్వ అధిష్టానము ఆభరణాలన్నిటికీ బంగారము వాసు అవుతుంది కెరటములు అలలు పిల్ల కెరటములు పెద్ద కెరటములు నూరగా బ్రేకర్సు వీటన్నిటికీ వాసువు ఏమిటవుతుంది నీరు అవుతుంది అదే రకంగా వాయుభేదములన్నిటికీ వాయువు వాసువు అవుతుంది ఆకాశభేదములన్నిటికీ ఆ శుద్ధమైన ఆకాశము వాసు అవుతుంది అదేవిధంగా సకలమైన ఎగ్జిస్టెన్స్కి అంటే అన్ని ముక్క ముక్క ముక్క ఎగ్జిస్టెన్స్లు మైకు ఉంది ఈ పుస్తకం ఉంది నేనున్నాను ఇది రేడియో ఉంది టేబుల్ ఉంది ఉంది ఉంది ఉంది అంటే ఇవి ఉండడం ఏది ఇవన్నీ సెపరేట్ సపరేట్గా ముక్కలు ముక్కలుగా ఖండితమైన ఎగ్జిస్టెన్స్ దాన్ని ఉంది ఉంది ఉంది అన్నీ ఉన్నాయి అక్కడ కోతుంది ఇక్కడ నేనున్నాను అక్కడ వాళ్ళు ఉన్నారు అంటూ ఆకాశంలో పక్షులు ఉన్నాయి నేలలో పురుగులు ఉన్నాయి లేకపోతే మరొకటి అని ఈ విధంగా అన్నీ ఉంది ఉంది ఉంది అంత ఖండితమైనటువంటి తుకడా టొకడా టొకడా అంటారు ఇక్కడో మొక్కుందక్కడో మొక్కుంది అక్కడో ఒకటి ఉందో అక్కడో ఒకటి ఉంది అక్కడో ఒకటి ఉంది ఆ ఖండితమైన ఎగ్జిస్టెన్స్ ఈ ఖండితమైన ఎగ్జిస్టెన్సెస్ అన్నీ ఏ మహా ఎగ్జిస్టెన్స్లో ఏ మహాసత్తులో అంతర్గతములై ఉన్నాయో కేవలము నామరూపాత్మకము నామరూపములు తప్ప వేరే కాదో అటువంటి అఖండ సత్ ఖండితము కాని సత్ అంటే ఆ సత్తులో నేను ఉన్నాను అన్నప్పుడు అదే సత్ జగత్తు ఉన్నది అన్నప్పుడు అదే సత్ దాని మధ్యన ఇంకా గోడలు లేని సత్ అది వాసు ఆ సత్ ఎటువంటి సత్ తెలుసిన తనంత తాను ప్రకాశించే సత్ అది జడమైన సత్ కాదది తనంత తానే ప్రకాశిస్తూ ఉంటుంది దివ్ దేవ అంటే సచ్చిద్త్మ అని అర్థం ఆ వాసుదేవ ఆ వా మీరు సర్వమునందు ఆ వాసుదేవుని చూడగలేను సర్వమునందు ఇప్పుడు ఎలాగంటే ఎవడో ఒకడు ఉంటాడు వాడు మీకు మిమ్మల్ని ప్రశంసిస్తాడు వాణియందు ఐశ్వర్య శక్తియే గలదు ఈశ్వరుని యొక్క శక్తియే విభూతియే గలదు ఇంకొకడు మిమ్మల్ని తెగడుతాడు ఒకడు పొగిడితే ఇంకొకడు తెగడుతాడు ఇద్దరు ఈశ్వరుని యొక్క శక్తియే గలదు వాస్తవంలో పొగడాలా తెగడాలా అన్నది నాలుక చివర సెటిల్ అవుతుంది ఇక్కడ సెటిల్ అవుతుంది ఇక్కడ ఇక్కడికి వెళ్ళండి నాలుగు చివర నుంచి కొంచెం ఇక్కడికి వెళ్ళండి వాయిస్ బాక్స్ ఉంటుంది అక్కడి కొంచెం వెనక్కి వెళ్ళండి హృదయం ఉంటుంది అక్కడి నుంచి కొంచెం వెనక్కి వెళ్తే నాభి ఉంటుంది వీడిని తిట్టాలా పోగడాలా అన్నది హృదయంలో సెటిల్ అయ్యి కంఠంలో ప్రకటమయ్యి వాక్ ద్వారా బయటపడుతుంది కానీ హృదయంలో తిట్టాలా పొగడాలా అని సెటిల్ అవుతుంది కదా బట్ సెటిల్ అవ్వడానికి ముందు ఆ శక్తి నాభి నుంచి బయలుదేరుతుంది పరా పశ్యంతి వైఖరి నాభిలో బయలుదేరుతుంది ఆ శక్తి ప్రాణశక్తి తిట్టాలనుకున్నప్పుడు నాకులోనే భయదేరుతుంది పొగడాలనుకున్నప్పుడు నాకులోనే బయలుదేరుతుంది వీడు ఏం చేస్తాడంటే స్టేజ్ మీద ఒక పెద్ద ఆయన్ని కూర్చోబెట్టి ఆయన్ని పొగుడుతాడు వీడు కార్యదర్శి ఆయన్ని పొగడాలి ఒక పెద్ద ఆయన్ని కూర్చోబెట్టడం అందరూ ఆయన్ని పొగుడుతూ ఉంటారు అందుకోసమే ఆయన అక్కడ కూర్చోబెట్టారు వీళ్ళందరినీ అందుకోసమే సమావేశపరిచారు కాబట్టి పొగ పొగ పొగడానికి స్టేజ్ ఎక్కి పొగుడుతాడు స్టేజ్ ఎక్కి ముందు మధ్యలో ఎవడో వర్కర్ కనబడితే వాడిని కితేస్తాడు వాడిని తిట్టేసి స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నాయని పొగొడతాడు ఆ తిట్టేప్పుడు కావలసిన శక్తి నాభిలోంచి వచ్చి హృదయము కంఠము పేదవులు ఈ పొగడ్డానికి కావాల్సిన శక్తి కూడా నాభిలోంచి హృదయము కంఠము పేదవులు ఈ హృదయము కంఠము పేదవుల దగ్గర సెపరేషన్ వస్తుంది కానీ ఈ నాభి దగ్గర నో సెపరేషన్ ఇట్ ఈస్ జస్ట్ వన్ అండ్ ది సేమ్ వన్ అండ్ ది సేమ్ ఇప్పుడు రాజమండ్రి నుంచి విజయవాడ దాకా ట్రైన్ యొక్క ట్రాక్ సేమ్ ఉంటుంది విజయవాడ దగ్గర ఒకటి మద్రాసు పోతుంది ఒకటి హైదరాబాద్ వస్తుంది అప్ టూ విజయవాడ సేమ్ అలాగే ఈ శక్తి నాభి నుంచి హృదయం దాకా సేమ్ అక్కడి నుంచి తిట్టి ఎప్పుడు ఓ రకంగా బయటపడుతుంది పొగిడేప్పుడు ఇంకో బయటపడుతుంది ఇప్పుడు నాభి నుంచే హృదయం దాకా దేవుడు హృదయం నుంచి నోటి దాకా జీవుడు ఇది వ్యవస్థ కాబట్టి మీరు ఎదుటి వాడిలో దేవుణ్ణి చూస్తావా జీవుణ్ణి చూస్తావా ఇక్కడ ఆయన అంటున్నారు ఏ భక్తి చేత వీడు సర్వమునందు దేవుణ్ణే చూస్తాడో అది అనన్య భక్తి అంటే తిట్టివాడి ఎందు కూడా ఈశ్వరుణ్ణి చూస్తాడు పొగిడీవాడి ఎందు కూడా ఈశ్వరుణ్ణి చూస్తాడు నేను మీకు చెప్పాను వాసుదేవుడు కథ ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పను చాలాసార్లు చెప్పాను వాసుదేవుడు వాసుదేవుడు అనే ఓ మహాత్మును ఉంటాడో ఆయన పాఠం చెప్తుంటే ఓ అమ్మ తిట్టుకుంటూ వస్తుందని చెప్పేసి మీకు ఆ కథ చెప్పారు కాబట్టి తిట్టివాడి ఎందు పొగిడీవాడి ఎందు సమానంగా ఈశ్వరుడే ఉంటాడు శబ్దము కోకిల యొక్క శబ్దంలోనూ ఈశ్వరుడే కాకి శబ్దంలోనూ ఈశ్వరుడే గాలి వీచిన శబ్దంలోనూ ఈశ్వరుడే శిశువు శబ్దంలోనూ ఈశ్వరుడే ప్రేమి ప్రేమించేవాడి ప్రేమపూర్వకమైన పలుకుల ఈశ్వరుడే తిట్టి వాడి తిట్ల ఎందు కూడా తీసుకోరు ఈ తిట్టి వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు చేసే ఉపకారము ఈ పొగిడీవాళ్ళు ఎల్లరూ చేయలేరు నిజానికి పొగిడీ వాళ్ళు మనకు అపకారమే చేస్తారు ఎందుకంటే మనలో లేని కొన్ని గుణాలని మనలో ఉన్నాయని చెప్తారు నిజమేమో అని మీరు అది ఉపకారమైందా అపకారమైందా అపకారమైంది ఇప్పుడు మీరు నన్ను స్వామీజీ గొప్ప రన్నారు బాగా పరిగెడతారు అని మీరు పొగిడేరనుకోండి అది నేను నిజం అనుకుని పరిగెడితే నా మోకాలు నొప్పి రెట్టింపు అవుతుంది ఈ పొగిడీ వాళ్ళు ఇలాగే పొగుడతారు ఆయనకి సంస్కృతం రాదనుకోండి అంత ఎవడో లేడో పొగుడతారు ఆయనకి శబ్దాలు సరిగ్గా రావు విభక్తి జ్ఞానం ఉండదు ఉచ్చారణ సరిగ్గా ఉండదు కానీ మహాపండితులని పొగుడుతూ ఉంటారు దాంతో ఆయనేమనుకుంటాడు నేను మహాపండితులను అనుకుని పేటరేకపోతాడు తప్ప ఎప్పుడైనా ఎవడైనా అడిగి తెలుసుకుందాం దృష్టి కూడా ఉండదు ఈ పొగిడీ వాళ్ళ వల్ల ఎంత అపకారమో చూడండి తిట్టివాడు ఉన్నాడు చూసారా విమర్శించేవాడు క్రిటిసైజ్ చేసేవాడు తిట్టేవాడు వాడు ఏం చేస్తాడో తెలిసిన మీలో ఉన్న మిస్టేక్ని అన్కానీ మిస్ కాకుండా పట్టుకుని మీకు చూపిస్తుంది వాడు సత్యం చెప్పేస్తుంది తిట్టివాడు సత్యం చెప్పేస్తారు స్వామీజీ నువ్వు నువ్వు కాషాయవది బాగానే కట్టావు కానీ నీ కొంత వ్యామోహం ఉందో అయంటాడు అనుకో అది కరెక్ట్ అది ఇంత మాట అంటావా నన్ను వీడు కంగారు పడిపోతాడు కానీ ఓ సత్య బోల్తా కాబట్టి విమర్శ చేసి వాడు చేసే ఉపకారము వాడు కాకరకాయ కూరలాటివాడు చాలా పెద్ద ఉపకారం చేస్తాడు వీళ్ళు ఈ వాళ్ళందరూ వంకాయ కూరలాటేవాళ్ళు వాడు చాలా అనారోగ్యానికి చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇద్దరియందు ఎందు ఆ ఈశ్వరుణ్ణి దర్శించడం శంకరులు అంటారో చోట త్వయ మయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసే మై అసహిష్ణు అని అంటారు ఈ ఎద్దు ఒకే విష్ణువు ఉన్నాడు ఒకే విష్ణువు ఆయన విష్ణుభక్తుడు నీవు అనవసరంగా నా మీద కోప్పడుతున్నావు అసహిష్ణు ఆ సహనం లేకపోవడం చేత నీవు అనవసరంగా నా మీద కోప్పడుతున్నావు నీయందు నా ఎందు అంతటా నేను ఒకే విష్ణువుని చూస్తున్నాను అని అంటారు అదిగో ఆ విధంగా సర్వమునందు ఆ బాహ్యమైనటువంటి నామరూపములను తెలుసుకుంటూనే వాటిని అధిగమించి దాని ఒక ఈశ్వరత్వాన్ని దర్శించటం అనేది ఏది అది భక్తి దాన్ని భక్తి అంటారు మన వాళ్ళు భక్తి అంటే భక్తి అంటే భక్తిజ్ ఏ ఫిజికల్ మెకానికల్ రొటీన్ రిచువల్ అనే అర్థం చెప్పుకోవచ్చును అనే స్థితికి తీసుకొచ్చారు మతాన్ని అలాగంటే స్థితికి తీసుకొచ్చి ఆ మతంలో చాలా లేఖితనాన్ని పెట్టేసి కోరికలు కోరికలు కోరికలు తీర్చడం కోసమే మతాలు ఉన్నాయి థియలాజికల్ ఎస్ట్రాలజీ మన కోరికలు తీర్చడానికి మన భయాలను సర్దుబాటు చేయడానికి ఉన్నది థియలాజికల్ ఎస్ట్రాలజీ థియలాజికల్ న్యూమరాలజీ ఒకటో అంకెకి దేవుడేమో విష్ణువు రెండు అంకెకేమో రుద్రుడు మూడో అంకెకేమో బ్రహ్మదేవుడు నాలుగో అంకెకి ఇంద్రుడు ఐదో అంకెకి అయ్యప్ప ఆరో అంకెకి దుర్గా అని ఇలాగ దీన్ని థియరాజ్ థియలాజికల్ న్యూమరాలజీ థియలాజికల్ జియాగ్రఫీ తూర్పు ఏమో విష్ణువు సౌత్ ఏమో రుద్రుడు ఇదంతా థియలాజికల్ జియాలజీ థియలాజికల్ వాస్తు ఈ రకంగా మతాన్ని లేఖగా తయారు చేసి పెట్టారు ఎవరికి విశ్రాంతి ఉండదు అలా భయం భయం భయంగా బతుకుతూ ఉన్నాడు అన్నా నీ కోరికలు తీరకపోతే అయ్యప్పని తలుచుకో భయం వేస్తే వెంకటేశ్వర స్వామి హనుమంతుని తలుచుకో కడుపులో నొప్పి వస్తే సుబ్రహ్మ సుబ్రహ్మణ్యం ఇలాగా ఇలాగా దాన్ని అలా తయారు చేసి పెట్టారు దట్ బి భక్తి అంటే కాదండి ఆరంభంలో ఎంతకాలం ఆరంభం బతికున్నంత కాలం ఆరంభమైనా ఎప్పటికో అప్పటికే కొంచెం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉండాలేదా ఉంది కానీ ఆరంభం కూడా మంచిదే ఆరంభం కూడా అవసరం కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్ని మనం కవర్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి సో శంకరులు ఆ భక్తికి ఒక కొత్త కోణాన్ని ఒక కొత్త శోభని చూపించారు అక్కడ తయా భక్ సో అటువంటి భక్తితో శక్య అహం ఏమం విధ ఇటువంటి నేను కొంద శక్తుడనగుడును ఇటువంటి నేనంటే అర్థం ఏంటండి విశ్వరూప ప్రకార విశ్వరూపుడుగా ఉన్న ఈశ్వరుడు నేను తెలుసుకోగలుగుతున్నాను నాకు లబ్ధ్యుడై ఉన్నాను ఇప్పుడు చతుర్భుజ ఈశ్వరుడు కావాలంటే ఎక్కడి నుంచి పుట్టుకొస్తాం పట్టుకురాలే కొంతమంది అంటారు నేనేదో నిన్ను మెస్మరైస్ చేసి నీకు చతుర్ముఖ చతుర్భుజ ఈశ్వరుడు కనబడి చేస్తాను ఇది ఇదాలే బ్లఫ్ This is not going to happen like that. Vishvarupa Ishmaradu Kavali, we want Vishvarupa Ishmaradu. Bas, you get it. He Arjuna Jnatham Shastrataha Jnatham, Tilsukuntha. Tilsukuntha means, if we have to figure out what we have to do, we have to do. మనకున్న రాగద్వేషాలతో ఫిగర్ అవుట్ చేస్తే మిత్రుల్లో దేవుడు ఉంటాడు మహా ఉంటే మిత్రుల్లో ఉంటాడు శత్రువులో ఉండనే ఉండడు మనకు అనుకూలమైన దాంట్లో దేవుడు ఉంటాడు తప్ప ప్రతికూలమైన దాంట్లో దేవుడు ఉంటాడు ప్రతికూలమైన దాంట్లో దెయ్యం ఉంటుంది దేవుడు ఉన్నాడు ఇప్పుడు మీకు దేవుడు దేంట్లో ఉంటాడు గురువులో ఉంటాడా శనిలో ఉంటాడా గురువులో ఉంటాడు శనిలో ఉండడు శనిలో దేవుడు ఉన్నాడు రాహులో ఉండడు ఎక్కడో ఇంకో దాంట్లో ఉంటుంది మనం ఫిగర్ అవుట్ చేస్తే అలా ఉంటుంది అలా మనం ఫిగర్ అవుట్ చేయడం కాదు శాస్త్రత గీతాశాస్త్రమును అధ్యయనం చేసి ఆ ఈశ్వరుణ్ణి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే నా కేవలం జ్ఞాతము ఇంటే తెలిసేసుకుని మొత్తం టెర్మినాలజీలు శ్లోకాలు అన్నీ కంఠస్థం చేసి ఇక్కడ పెట్టేయడం ఇది ఒక పద్ధతి గీతను కంఠస్థం చేసేయడం గీతను పాడేయడం గీత రికార్డులు పెట్టేసుకుంటూ ఉండడం పొద్దున్నే లేవగానే గీత రికార్డు ఆన్ చేసేయటం ఏమో శుభలక్ష్మి గీత పాడేస్తూ ఉంటుంది మనమేమో లోక వ్యవహారాలని చేసేసుకుంటూ ఉంటాం ఇదో మోడర్న్ పద్ధతిది టేపు రికార్డులు నమశివాయు పని చేసేస్తూ ఉంటాయి టేపు గీతా పారాయణాలు చేసేస్తూ ఉంటాయి దానివల్ల ఏం ఉపయోగం అండి కాదా ఆ టేపు రికార్డులు నాకు కొత్త శ్లోకాలని కంటేస్తావచ్చు చెలే కానీ సరిపడదు శాస్త్రత ద్రష్ం జ్ఞాతం ద్రష్టుంచ ఏది తెలిసిందో అది అనుభవానికి రావాలి మళ్ళీ శాస్త్రాన్నే మీరు పట్టుకోవాలి శాస్త్రం తెలుసున్న దాన్ని శ్రవణ మన నిధిధ్యాసనం చేసి ఆ శాస్త్రాన్ని రాపాడిస్తో దాన్నే శరణు దొచ్చి మీరు పట్టుకున్నట్లయితే అది ద్రష్ంచ సాక్షాత్కర్తు దాన్ని సాక్షాత్తు చేసుకోవాలి సాక్షాత్తి చేయాలి సాక్షాత్తి చేయాలంటే ఏమిటి నేను భక్తి అనన్యభక్తి ఇప్పుడు నేనుకి అనన్యభక్తికి మధ్యలో ఏమున్నాయి నా బుద్ధి ఉన్నది పుస్తకం ఉన్నది గురువు ఉన్నాడు ఈ బుద్ధిని దాటి పుస్తకాన్ని దాటి గురువుని దాటి ఆశ్రమాన్ని దాటాక అక్కడుంది అనన్యభక్తి ఈ మధ్యలో ఎన్ని వ్యవహారాలు వచ్చాయి ఇవి ఎప్పటికైనా అలాగే ఉండిపోతాయా ఇవన్నీ డిజాల్వ్ అయిపోయి నేను అనన్యభక్తి మధ్యలో ఆశ్రమం ఉంటేనే భక్తి లేకపోతే భక్తి లేదు అంటే ఎక్కడ కుదుర్తుంది గురువు ఉంటేనే భక్తి లేకపోతే లేదు నో పుస్తకం ఉంటేనే భక్తి లేకపోతే లేదు నో బుద్ధి ఎందు భక్తి నో బుద్ధిని కూడా పక్కన పెట్టేసి నేను భక్తి ఈ మధ్యలో నో డిస్టింగ్క్షన్ బిట్వీన్ నో డివిజన్ బిట్వీన్ ఇటు దాన్ని సాక్షాత్ అంటారు సాక్షాత్ ద్రష్టరి సంజ్ఞామని సాక్షి అనే పదాన్ని మహర్షి నిర్వచిస్తాడు సాక్షాత్ ద్రష్టరి మధ్యలో ఇంకా బుద్ధి ఇంద్రియములు పుస్తకాలు గురువులు వీళ్ళందరినీ ఇంటర్మీడియట్ లేకుండా కొంతకాలం ఇంటర్మీడియట్గా పెట్టుకుంటాము అల్టిమేట్లీ సాక్షాత్ ద్రష్ం సాక్షాత్కర్తం తత్వేనా తత్వత ప్రవేష్ంచే తత్వేన ప్రవేశం అంటే తత్వముగా ప్రవేశించుట సంస్కృతంలో తృతీయా విభక్తికి తెలుగులో గా అని అంటారు అదే ఇత్ంభూత లక్ష్మీ తృతీయ తత్వము గ ఆ తసిల్ అది సార్వవిభక్తికమైన తసిల్ అది ఏ విభక్తికైనా వర్తిస్తుంది తత్వమైపోయి ప్రవేశించాలి అంటే అర్థం ఏమిటండి మోక్షంచ గంతుం పరంతపా అంటే ఫ్రీడమ్ లిబరేషన్ ఇప్పటికిప్పుడు అటువంటి భక్తిని కనుక మనం సాక్షాత్కరించుకోగలిగితే ఇప్పటికిప్పుడు మనం లిబరేట్ అయిపోతాం ఫ్రీ అయిపోతాం దీనికోసం వెయిటింగ్ లేదు ఏమీ లేదు ఏ క్షణంలో మనం సైకలాజికల్ డిపెండెన్స్ వదిలిపెట్టేసి ఈశ్వరుని మీద భరోసా పెట్టేసుకుని రిలాక్స్ అయిపోవటం నేర్చేసుకుంటామో అదే వచ్చేసింది ఫ్రీడమ్ అంటే యు ఆర్ ఆల్రెడీ ఫ్రీ ఓం ఓం నమో